సో ఈ సమయంలో భాస్కర్ సార్ ప్రార్థన చేస్తారు స్టార్టింగ్ ప్లేదు సార్ తర్వాత ఒక పాట నేను పడతానండి అమకో ఎంత్రి ప్రేమ గుడికి రాజా మీ ప్రోత్రస్తున్న చెల్లించుకుంటున్నాను ఎమకం ఎంత ఉదయం కాదు మమ్మల్ని ప్రేమించి మరియు దినమ్మ జీవితంలో పొడిగించి అయ్యా నీకు ఈ దినాన్ని చూడవాలని కోరినారు కానీ చూడలేకపోయినారు కానీ అయ్యా మా జీవితాల్లో మా నీకున్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి చిక్కు సంకల్పానికి చూపించుకుంటారు అయ్యా ఈ తెగుల మధ్యలో ఈ యొక్క వ్యాధి మధ్యలో అనేక లక్షల మంది వ్యాధిగ్రస్తులవుతుండగా అనేక లక్షల మంది అయ్యా మామల్ని ఇంతగా కాసి కాపాడటానికి చాటును దాచిపెట్టడానికి మీకు కలిగినటువంటి ఉద్దేశం ఐక సంకల్పాలు చేయబడుతున్నారు విశృతిస్తున్నాం గనపరుస్తున్నాం ఏంటంటే ఇంత ఈనా ముఖమైన దేవుడు గమనిగితే నేను కొందరు ఆశీర్వించుకున్నాను సంగళాంగ ఈ సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా అయ్యా మహాత్ములను బలపరిచేది కానీ అన్నిటికంటే ముఖ్యంగా కేవలం మీ నామం మాత్రం మహిళ పెట్టడానికి ధనపరిచి ఈ సమయాన్ని అనుగ్రహించుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ శ్రీవారి మీ అధికారం కిందకి మమ్మల్ని తెచ్చుకుంటాం మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటాం వారి పరిశుద్ధమైన వేడుకొంచున్నా తండ్రి ఓకే సార్ ఆయనే నా సంగీతము బలమైన కోటయును అనే పాట చేస్తున్నా ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించేదను జీవిత కాలం స్థుతించేదం ఆయనే నా సంగీతము స్తుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుల నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచు భక్తుల స్వరము విని వేడు చుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే దిక్కు పిల్లలకు దేవుడాయనే ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలం స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఎల్ల సంగీతము ఇద్దరు ముగ్గురు నామునా ఏ భావించిన వారి మధ్యలు నా ఇద్దరు ముగ్గురు నామునా ఏకి భావించిన వారి మధ్యలు ఉండే ధననినా మన దేవుని ఉండే ధననినా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తు కరములు తట్టి నిత్యం స్తు ఎంగీతము బలమైన కోట జీవాధిపతి యు ఆయనే జీవిత కాలం ఎలా స్తు జీవాధిపతి ఆయనే జీవిత కాలం ఎలా స్తు ఆయనే నా సంగీతము సృష్టి కర్త Yesu Nama Munah, Jivita Kala Melapitin Chedhamun. Sustri Kartakristo Yesu Nama Munah, Jivita Kala Melapitin Chedhamun. రాకడలో ప్రభుత్వ నిత్యం ముందు రాకడలు ప్రభుత్వ నిత్యం ముందు బ్రుకేదం స్థుతించేదం పోగాడేదము బ్రుకేదం స్థుతించేదం సంగీతము బలమైన కోటయును జీవాధిపతి ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించేదము జీవాధిపత ఆయనే జీవిత కాలం ఎలా సంగీతము అల్లెలు ఈ యొక్క గడిషణ కాలమంతా అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి పోనైనా సజ్జులెక్కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలు దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు అనుగురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు మేము పో ప్రతి మార్గం చేయండి చేయ ప్రతి పనులు ప్రతి చోట మీ కొట్టు సాక్ష నిలబెట్టుకోవాలని ముఖ్యంగా ప్రభావ మేము పో ప్రతి స్థలంలో ప్రభా ఆటం అనరి భాస్కర్ గురించి ప్రార్థిస్తున్నాం నేను అభినంబన స్పిరి గడిచిపెట్టు ఆత్మశక్తుల వీలు లేదు తన క్షీరంలో ఉన్న ప్రతి అవకాశం సంపూర్ణమైన స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ఏ సీ క్రీస్తు పరిశుద్ధి అండి ప్రతి బ్రదర్ ని ఆశ్రయించండి కృపా అనుగ్రహించండి ఎందుకంటే అందరం గ్రేస్ గురించి అవును ప్రభా అటువంటి గ్రేస్ మాకు లేకపోతే మేము సేవలో ఉండలేం అటువంటి గ్రేస్ మాకు అవసరం తండ్రి మీరు తప్ప ఎవరు మాకు ఇవ్వలేరు కాబట్టి మీ సన్నిధికి వచ్చినవి అందరు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతున్నారు ఏదేదో చేస్తున్నారు మేము ఎక్కడికి పోలేము ఎందుకు సమస్త మీలోనే ఉంది నేను కాబట్టి మిర్చి పోగా మా జీవితాంతం మిమ్మల్ని హత్తుకొని జీవిస్తాం మీరు ఎండబడి మీరు చెప్పిన నేను కాబట్టి మేము కూడా అదే తీర్మానించుకుంటున్నాం మా జీవితాంతం మిమ్మల్ని వెంబడిస్తాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకోడానికి ప్రయత్నించిన ముఖ్యంగా పౌలు తిమో తి రాసిన రెండో పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ వాక్యం ఉంది ఇది సేవ జీవితంలో ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ వాక్యం ఎందుకంటే మనం సేవని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలంటే ఈ వాక్యం సహాయపడుతుంది మనకి అయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ దాని వివరణ పోయిన వారం చూసినాను ఈరోజు మరికొన్ని నేను చూపించాలనుకుంటున్నాను ముఖ్యంగా ఆ తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఉంది ఇది ఈ విషయం అయితే పౌలు సేవ జీవితంలో ఎంతో మందిని శిష్యులుగా మార్చుకున్నాడు ఎందుకంటే మన ప్రభు ఇచ్చిన ఆజ్ఞనే కదా నమ్మిన శిష్యులుగా చేయమన్నాడు సేవ జీవితం అది చాలా ముఖ్యమైనది మనం ఎంతమంది సేవకులను తయారు చేస్తే అంత ఇంపార్టెంట్ చాలా మంది కేవలం విశ్వాసులను తయారు చేస్తూ ఉంటారు మినిస్ట్రీ వర్క్ లో ఎక్కువ మంది విశ్వాసాలను తయారు చేస్తూ ఉంటాం మనం కానీ విశ్వాసులలో సేవకులను తయారు చేయాల మనం అది ఇంట్రెస్టింగ్ పిలుపు పౌలుకి ఇది అర్థమైంది ఎంత మందిని మినిస్టర్స్ లాగా తయారు చేస్తే అంత త్వరగా సువార్త విస్తరింపబడుతుందని కాబట్టి డిసైపుల్షిప్ right so that's so important anedi ee 6th vachanam nunchi manam dustunnam wave 4 i put thee in remembrance that though stir up the gift of god which is in thee by the putting of putting on of my hands for god hath not given us the spirit of fear but of power and of love and of a sound mind chala mukhyam uney aa stharengune 3 points idelo ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృప వరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయించున్నాను ఇది మనకి జ్ఞాపకం దేవుడు తన భక్తుడైన యొక్క పౌలు తన బిడైన సేవకుడైన పౌలు ద్వారా ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు తన పరిశుధాత్మ ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటున్నాడు ఇక్కడ ఆ రవచనంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దైవజనుడు మనం అలేక లేక దైవ జనరాలు నా జీవితంలో వెరీ యంగ్ ఏజ్లో ఆల్మోస్ట్ ప్రి స్కూల్ తర్వాతనే నేను ప్రభుని సొంత రక్షంగా స్వీకరించిన ఫిబ్రోన్ సంఘంలో ప్రేమ్ ఒక అంకుల్ నన్ను నడిపించింది ఆ రోజుల పరిస్థితులు వేరే సెవెంటీస్ మాట మాట్లాడుతున్నాడు కానీ ఆయన వస్తావా అనగానే నేను ఇమీడియట్లీ రెస్పాండ్ చేశాను అది చిన్నప్పటి నుంచి హ్యాబిట్ అయిపోయింది నాకు ఈరోజు నో అనను ఎవరికి కూడా ఆ నో అనకపోవడం వల్ల వచ్చే అనర్ధాలు కూడా చాలా ఉన్నాయి కానీ నో అనకపోవడం వలన ప్రతి విషయంలో వేసనడం వలన ఎన్నో స్కిల్స్ చేర్చుకున్నా అసాధ్యమైన పనులు చేయగలిగిన తెలియని పనులు కూడా తెలుసుకోగలిగిన నో అనడం వలన నో అనకపోవడం వలన చాలా మంది అంటారు ఎందుకు చేస్తా బ్రదర్ అంటారు కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఎస్ అంటే ఏమవుతుందంటే నీ సాక్రిఫైసెస్ చాలా ఉంటాయి అనేకమైన సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది ఎస్ అనకుండా కొందరు నో అనకుండా ఎక్స్క్యూజులు ఇస్తా ఉంటారు అది మిడిల్ గ్రౌండ్ అంటారు డూకాస్ వార్తలు అంటాడు ఈర్ యూ సేఏర్ నే అంటాడు ఏ ఆర్ఏఆర్ నే ఆర్ నే అంటాడు కాబట్టి ఎస్ గానీ నో గాని చెప్పమాట గానీ మిడిల్ గ్రౌండ్ తీసుకోద్దంటాడు రావు చెప్పిన మాటలలో కానీ నేను ప్రతిదానికి ఎస్ అంటాను ఆ ఎస్ అనడం ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నాను లైఫ్ లో కానీ చాలా సాక్రిఫైస్ చేయాల్సి టైం అంతా సాక్రిఫైస్ చేయాల్సి ఎనర్జీస్ పోతా ఉంటాయి శక్తికి మించిన ప్రయాణాలు ఉంటాయి ఆ ఎస్ దాంట్లో ఒక్క కుటుంబం కొరకు ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ కాల్సి ఒకసారి మనం అందరం పోయినాం ఆ గిదలూరు దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ దాటి కుటుంబం కొరకు ఒక్క అమ్మాయి గురించి మనం ఆ రోజు మనం పోవడం వలన ఈ రోజు వరకు అమ్మాయి తన కుటుంబం ఎంతో సమాధానంగా అది మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంతే ఎస్ అనే దానికి వచ్చే అడ్వాంటేజెస్ నో అంటే ఏమైందంటే క్లోజ్ చేసినట్లే మనం మైండ్ క్లోజ్ అయిపోతే స్కిల్ పోయినట్టే ఆ రోజుకి కాబట్టి ఇక్కడ పౌలు ఈ విషయాన్ని తిమోతికి హెచ్చరిస్తున్నాడు ఏంటంటే నువ్వు కూడా కొన్ని సేవకుని వేగారా కాబట్టి నీకు విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఈ సీక్రెట్ ఏంది సీక్రెట్ అంటే నీ సేవలో ను అంచెలంచెలు ఎదగాల నీ సేవలో కూడా మనుషులు ఎదగాల ఎందుకంటే మ్యూచువల్ ఇది నేను పోయిన వారం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిన అబ్రహాంతో పాటు ఉన్నంత కాలము లోతు ఆశ్రయింపబడింది యాక్చువల్గా లోతుకి లేదు కదా ప్రామిస్ వాగ్దానం ఎక్కడ లోతుకి దేవుడు అబ్రాహం వాగ్దానం చేసిన లోతుకి చేయలేదు కదా కానీ అబ్రహాం అసోసియేషన్ వలన అతనికి ఆశ్రయం వచ్చిందని నేను వాక్యం కూడా చూపించిన అతనే ఎవడు ఎక్కువగా ఎక్కువగా ఆశ్రయింపబడిండో వాడు తక్కువ వాణ్ణి ఆశ్రయిస్తాడని ఉంది వాక్యం చూ చూపించి తక్కువ వాడు ఎక్కువ వాణి ద్వారా ఆశ్రయింపబడతారని వాక్యం కాబట్టి మన ప్రభు ఎంతో ధనవంతుడు ఎంతో మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభుత్వ సమస్త సృష్టికి సృష్టి మీద అధికారం అందుకున్నవాడు తిరిగి కాబట్టి ఈ సమస్తము భూమిలో ఉన్న సమస్తము ఆయనదే కాబట్టి ఆయననే ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ ఆశ్రయింపబడ్డవాడు అంటే ఆయన ఒక్కడే మనం తక్కువ వాళ్ళ కాబట్టి ఆయన అసోసియేషన్ లో ఆయన నుంచి ఆశ్రలు పొందుకుంటున్నాం అతనే అబ్రామ్ అబ్రామ్ తో ఉన్నంత వరకు లోతు సంపూర్ణంగా ఆశ్రయింపబడింది ఎప్పుడైతే అబ్రామ్ నుంచి వీడిపోయిండో ఆయన సంపాదించుకున్న చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోగొట్టుకున్నాడు కాల్చివే పడింది తన ఆస్తులు తన భార్య పోయింది ఆ అల్లుళ్ళు తర్వాత తన తన సంపాదన అంతా కాలిపోయింది ఉత్త చేతులతో బయటకు వచ్చేది సోయరు ప్రాంతాన్ని విడిచి మిస్టరీ ఏంటంటే బ్లెస్డ్ పీపుల్ అసోసియేషన్స్ లో మనం లేకపోతే బెగ్గర్స్ లాగా తయారైపోతాం మనం నేను నేర్చుకున్న లైఫ్ లో అందుకే ఎక్కువ ఎవరు అనాయింట్ అయ్యో చూస్తూ నా లైఫ్ లో ఎక్కువ దైవికమైన జ్ఞానం ఎవరికి ఉందో నేను చూస్తా ఉంటాను ఎక్కువ గంటలు గంటలు ప్రార్థనలు ఎవరు చేస్తారో వాళ్ళని చూస్తుంటారు వాళ్ళతోనే నేను అసోసియేట్ అవుతూ ఉంటాను ఎప్పుడు ప్రేయర్ఫుల్ గంటలు గంటలు మోకాల మీద ఉండి ప్రేయర్ చేసే వాళ్ళని ఎవరో నేను చూస్తాను నా లైఫ్లో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నాకు ఈ సీక్రెట్ అర్థం అయిపోయింది చాలా హళ్ళిగానే లైఫ్లో అసలు ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలన్నా ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాలన్నా కానీ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఆత్మీయమైన ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయి ఆయన గ్రేస్ ఉంటేనే వస్తాయి కాబట్టి ఆ గ్రేస్ ఎందుకు నీ మీదకి వస్తుంది ఆయన ఎందుకు నీ మీద చూపించాల కృప ఎందుకంటే నువ్వు అంత సన్నిహితంగా ఉన్నావు కాబట్టి ఆయనకి ఆయనకు సన్నిహితంగా లేకపోతే ఇంపాసిబుల్ అనేది కృప రావడం రక్షణ అనుభవం పొంది కూడా ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళకి అంత కృప ఉండదు అబండెంట్ ఎందుకంటే ఎన్ని గంటలు నువ్వు మోకాలందీ ఉండగా నేను నేర్చుకున్న హెబ్రోన్ ఫెలోషిప్ ఆయన బ్రదర్ భక్త నా జ్ఞాపన కాడికి పోయిండు అక్కడ హెబ్రోన్ చర్చ్ ఉండేది ఆ రోజుల ఆయన మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కదా సిక్స్టీస్ లోనే ప్రపంచం అంతటా స్థాపించింది ఆయన చర్చి ఆయన గొప్ప అంత గొప్ప సేవకు అండ్ ఆయన అక్కడ ఆ ఆస్ట్రేలియా సిడ్నీ చర్చిలో ఒక వాక్యం చెప్తుంటే నేను ఆ వాక్యం రికార్డింగ్ విన్నా అంటే నాకు ఆ ప్యాషన్ ఉంది వీళ్ళు ఓల్డ్ టైమర్స్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ 1940's లో చెప్పిన వాక్యాలు కూడా నేను ఈ రోజు జాన్ జీ లేక్ వాక్యాలు నైన్టీన్ థర్టీస్ నైన్టీన్ లో వాక్యాలు వాళ్ళ వాక్యాలు రికార్డింగ్స్ లేక మన ఏమంటాము రైట్అప్స్ ఉంటాయి కదా బుక్ ఫార్మ్స్ వాళ్ళు చెప్పిన వాక్యాలు ఆ రోజు విడినా ఉంటాయి ఎందుకంటే ఎర్లీ డేస్ లో రివైవలిజం అన్నట్టు నైన్టీన్ ట్వంటీస్ మన మన ఇయర్స్ చరిత్రలో వెరీ ఎర్లీ రివైవలిజం అన్నట్టు కాబట్టి వాళ్ళు చెప్పిన వాక్యాలు వాళ్ళ ప్రార్థన జీవితాల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అసోసియేషన్ వలన మన జీవితంలోనికి ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ వస్తాయి అట్లనే మనము బాగా బ్లెస్సింగ్స్ పొందినాక మనం కూడా చూడాలా ఎవరికి ఈ బ్లెస్సింగ్స్ మన జీవితం ద్వారా ట్రాన్స్ఫర్ కావాలా ఎలియా మన ఎలియా అసోసియేషన్లో ఎలీషా ఉన్నాడు ట్రాన్స్ఫర్ అయిందా లేదా అన్ఫార్చునేట్లీ ఎలీషా నుంచి గెహాజీకి ట్రాన్స్ఫర్ కాలేదు అది ఎందుకో మీకు తెలుసు ఆ అసోసియేషన్ అటువంటి అసోసియేషన్ గారు దాని తర్వాత ఆశ్చర్యం ఎలీషా నుంచి నేర్చుకోవాల్సింది ఒక ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇప్పుడు నేను గిఫ్ట్ల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే దేవుని కృపావరం అని ఇక్కడ ఇంగ్లీష్ లో అక్కడనేమో సారీ తెలుగులో ఇంగ్లీష్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఉంది అక్కడ ఇక్కడనేమో కృపావరం అని అంటే గిఫ్ట్స్ కృపావరాల గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఎలీషాకు ఒక ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఉండేది అది మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదా ఆయన శారీరకంగా ఉన్నా గానీ స్పిరిచువల్ వరల్డ్ చూసేవాడు అంటే కండ్లు మూసుకుంటే ఆయనకంతా ఈ లోకం కాకుండా పరలోకము దేవదూతలు సైతాను శక్తులు ఇవన్నీ ఇట్లా రెడీగా ఉన్నట్లు అవి చూసేవాడు ఆయన ఆయన ఆయన దర్శనంలో ఆయన నిలబడినప్పుడు కండ్లు తెరిచినప్పుడు మళ్ళీ ఆయన ఆయన కండ్లు మనమేమో ఈ లోకంలో చెట్లు పుట్టలు గోడలు పక్షులు ఇవే చూస్తూ ఉంటాం మోటార్ సైకిల్స్ కార్లు వెహికల్స్ కానీ ఆయన కండ్లు తెరిస్తే ఆయనకంతా ఆ యొక్క హెవెన్లీ లేక స్పిరిచువల్ వరల్డే గా అనిపిస్తా ఉంది ఆయన ఎలీషాకి ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది బైబుల్ అంతట్లో అది ఏలియాకు ఉన్నట్టు నేను చూడలేము మళ్ళా ఎలీషాకుండే గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఆయన గెహాజీకి ఇవ్వాలని ట్రై చేసేడు గెహాజీ అన్నాడు యుద్ధానికి వచ్చేసారు వాళ్ళు ఎట్లా తండ్రి అంటే ఒక్కసారి ఆయన ముడతాడు అంతే కండ్లు ముట్టి ఇప్పుడు చూడు అంటాడు చూడగానే దేవుడు తలందరు యుద్దాలకి పట్టుకొని ఆ దర్శనము గెహాజీ చూడగలిగేడు కానీ ఆ గిఫ్ట్ ఆయన గెహాజీ పొందుకోలేకపోయింది ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా దాన్ని సస్టైన్ చేసుకోలేకపోయినాడు ఎందుకంటే ఈ గిఫ్ట్స్ ని నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం మినిస్ట్రీలో హీలింగ్స్ చాలా జరిగేది నా సేవ జీవితంలో ఓ ఎటువంటి రోగాలు మనుషులు సలసల కాలుతుండి జలాలతో నచ్చేట మనుషులు ఎస్టు ఇట్లా తలవి చేపెట్టి జల క్షణాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎయిడ్స్ పేషెంట్స్ ని మోసుకుని వచ్చేటోళ్ళు ఆ రోజులలో టోటలీ సిక్కింగ్ కదండి చచ్చిపోతాడు అనేది పెట్టి ప్రార్థన చేస్తే లేచి నిలబడేవాళ్ళు అటువంటి మిరకల్స్ గిఫ్ట్స్ నేను చూసినా సేవ జీవితంలో కానీ ఇప్పుడు నేను వాటికి ఇంపార్టెన్స్ ఇస్తలేను ఎందుకంటే ఆ సేవ జీవితంలో రక్షణ అనుభవాలు తక్కువైపోయినాయి స్వస్థతల ముందు వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు మనుషులు అయినా కాని కానీ రక్షణ అనుభవాల్లోకి వస్తలేరు మనుషులు నేను అది ఆ గిఫ్ట్ వేస్టింగ్ అనుకుని తీర్మానించుకున్నాను అది వేస్ట్ చేస్తుంది గిఫ్ట్ మినిస్ట్రీని కానీ ఇప్పుడు నేను విశ్వాసంలో బలపడాలా విశ్వాసంలో బలపరచాలా ఎండ్ టైమ్స్ లో మనం ఉంటున్నాం భూమి మీద దేవుని విశ్వాసం ఉండదు ఆయన తిరిగి వచ్చే టైంకి భూమి మీద మనుషుల దేవుని ప్రేమ ఉండదు ఆయన కలవరి సుల్వలో చూపించిన ప్రేమను చూడని ఆయన ఒకటి ఎండ్ టైమ్స్ లో ఆ యొక్క నోవ కాల మెట్లున్నాను అట్లనే ఉంటదన్నాడు మనుషులకి మొత్తం విశ్వాసం పోయినట్టే లోతు కాల మెట్లున్నాను అట్లనే ఉంటది మొత్తం విశ్వాసం పోయినట్టే థర్డ్ టైం ఇది ప్రపంచం మనుష కుమార్ తిరిగి వచ్చినప్పుడు నోవ కాలం ఎట్లుండనో లోతు కాలం ఎట్లుండనో అట్లానే ఉంటది అన్నాడు ఆయన లుకాస్ ఓటర్ లోతు సోయరు ప్రాధాన్యత విడిచిపెట్టిన దినాలు అలాగనే మనుషు కుమార్ రాక దినాయినాడు ఎట్లుండే ఆ దినేళ్ల మనుషులు తినచూ త్రాగుచు పెళ్లి చేసుకునిచ్చు నారు నాటుచు అమ్ముచు కొనుచు ఇల్లు కట్టుచు అన్ని సూచనలు చెప్తాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ రాపిడ్ స్ప్రెడ్ కావడం అది ఒక సింబ్ అదొక సూచన ఆయన రాకడాక ముందు రియల్ ఎస్టేట్ రాపిడ్ స్ప్రెడ్ అవుతాడు ప్రపంచం వద్ద అది పెద్ద బిజినెస్ ఇప్పుడు ఈ రోజు ఇండ్లు కట్టుచు అమ్ముచ్చు అని ఉంది అక్కడ క్లియర్గా ఉంది లూకాసు వార్తలు చూపించి అగ్రికల్చర్ కూడా రైజ్ అవుతుంది ఇప్పుడు నారు నాటడం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అది ఒక సైన్ అన్నట్టు ఆయన రాకడకముందు సాధారణంగా మనం ఏ మినిస్ట్రీస్ లలో ఏ పిబ్లికల టీచింగ్స్ లలో మనం చూడం ఆయన రాకడకముందు సూచనలలో మెయిన్ ఏంటంటే అగ్రికల్చరల్ బిజినెస్ రాపిడ్ గా స్ప్రెడ్ కావడము దాని తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ రాపిడ్ గా స్ప్రెడ్ కావడం ఇవి రెండు ఇంపార్టెంట్ సైన్స్ అన్నట్టు ఆయన రాకడకముందు కాబట్టి మనము ఏం చేయాలా అంటే పౌలు చెప్పిన ఈ విషయాన్ని మనం అర్థ చేసుకోవాలి మనకి ఎవరో ఒక దైవజనుడు ప్రార్థన చేసి మనల్ని ప్రవచంతో నడిపించిండు పౌలు అదే నేను కూడా అటెండ్ చేసిన నీకు ఈ ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ అంటే నేను తలమీద చేయబెట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన నీకు అందుకే మనము ఆ ఎవరిని తల మీద ట్రాన్స్ఫర్ చేయొద్దని వాక్యం కూడా చూస్తాను త్వరపడి ఎవరికి హస్తనిక్షేపణ చేయొద్దంటాడు ఎందుకంటే వాడి హృదయ పరిస్థితి తెలియకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు గేహాజీకి చేసినట్లు తెలియదా గేహాజీ హృదయ కాబట్టి మనం క్విక్ గా వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు మనం వివేచించాలి ప్రతి ఆత్మ తిమోతి ఎంత మంచివాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఆరో వచనంలో ఆయన హస్త నిక్షేపణ పౌలు చేసి ఈ హేతు హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృప అంటే నేను నీ తలమే చేయబెట్టి ప్రార్థన చేయడం వలన నీకు దేవుని కృపవారం వచ్చింది అంటున్నాడు ఈ ఎక్స్పీరియన్సెస్ మన జీవితంలో కూడా నాకు ఎందుకు సడన్లీ ఇప్పుడు గ్యాప్ కనుకొస్తుంది కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఐడి బొలారం ఫార్మా అక్కడ ఫార్మా కంపెనీస్ ఉంటాయి ఈ ఐడి బొలారం దగ్గర ఒక చర్చి ఇన్వైట్ చేశాను రెగ్యులర్ గా పోయి ఆ చర్చి సపోర్ట్ చేయడానికి వెళ్లేవాడిని నేను అయితే అక్కడ ఇద్దరు వారి భార్యలు నలుగురు ఒకేసారి బాప్సం తీసుకుందామన్నారు సరే అని నేను వాళ్ళని తీసుకో చిన్న చెరువు ఉండే అక్కడ ఆ చెరువు తీసుకుపోయి చెరువులో దిగిన ఐదు మంది దిగి ఫస్ట్ ప్రేయర్ చేసినాం చేసినాక వాళ్ళకి చెప్పిన బాప్టిజం యొక్క ప్రాధాన్యత ఈ బాప్టిజం తీసుకోవడం వల్ల ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందిన వారం అవుతున్నాము అన్న విషయాన్ని చెప్పిన చెప్పినాక వాటికి సంబంధించిన ఏ రీతిగా సిద్ధపడి ఉండాలా అనేసి ఉంటే వాళ్ళు అప్పటికే బాగా సిద్ధపడినారు అన్నదమ్ములిద్దరు వారి భార్యలు నలుగురు అయితే తల మీద ఇంకా నేను చెయ్యి కూడా పెట్టలేదు చేతులు ఎత్తిని అంతే వారి మీదకి హోలీస్ దిగొచ్చింది షేక్ అయిపోతున్నారు ఇంకా బాబ్సీ కూడా ముందలేవారు దేవుని ఆత్మ ఒక్కసారి దిగింది నలుగురు మీదకి ఇంకా హస్త నిక్షేపణ కంప్లీట్ కూడా కాలేదు తల అంట కూడా అంటలేదు అంటకముందే వాళ్ళ మీద ఆత్మ దిగి వచ్చేసింది షేక్ అయిపోతున్నారు ఇక కొట్టుకుంటున్నారు నీళ్ళ అప్పుడు నాకు అనిపించింది హృదయ పరిస్థితిని వాళ్ళ హృదయ పరిస్థితిని బట్టి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ గిఫ్ట్స్ మన నుంచి అనేకలకు వెళ్ళిపోతుంది అదే సమయం మనం బాగా జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే మనము ఎవర్ ద్వారా ప్రార్థనలు చేయించుకుంటున్నాం మన తల మీద ఎవరు ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేస్తారో అది చెక్ చేసుకోవాలా ఆ సేవా జీవితంలో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి త్వరపడి మనం కూడా ఎవరి ద్వారా చేయించుకోవద్దు ఎందుకంటే కొన్నిసార్లు ఈ విల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇది నేను హైలైట్ చెయ్యను కానీ ఈ రోజు ఆ కొందరి లోకి వచ్చేస్తే ప్రార్థన ఆ తల మీద ప్రార్థన చేయించుకున్నప్పుడు ఎందుకంటే ఆ మనిషి చేసేవాడి జీవిత విధానం బట్టి కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని కృపావరము ప్రజ్వలింపజేయాలంట మనం నేను దాని గురించి ఇంకొక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తా వాక్యం నీకు అనుగ్రహించబడ్డ ఈ కృపావారాన్ని నువ్వు ఎట్లా ప్రజ్వలింపజేయాల చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రజ్వలింపజేయడం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే స్టీరింగ్ అప్ అని ఉంది స్టీరింగ్ అప్ అంటే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను అటు పోయిన వారం అనుకుంటా మనం ఎర్లీ మార్నింగ్ ఇన్స్టెంట్ కాఫీ తాగుతాము మిల్క్ లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకుని షుగర్ వేసుకొని ఏం చేస్తాం ఒక స్పూన్ తీసుకొని తిప్తాం ఆ తిప్పేదాన్ని స్టిర్రింగ్ అంటాం స్టిరప్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే నీకు అనుగ్రహించబడ్డ ఆ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ని నువ్వు స్టీరప్ చేసుకోవాలంట అంటే తిప్పుకోవాలంట నీ హృదయంలో బాగా తిప్పాలంట దాన్ని ఎంత బాగా తిప్తే అంత బాగా కలుస్తది కదా అది అట్లనే దేవుని గిఫ్ట్స్ ని నీ హృదయలో స్టీరప్ చేసుకోకపోతే నీ సేవా జీవితము అంచలంచలుగా ఎదగదు అని పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరికి మన తిమోతికి అయితే నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎట్లా స్టీరప్ చేసుకోవాలా ఇది నిజంగా కాఫీ కాదు కదా మిల్క్ పౌడర్ అసలే కాదు కదా నీళ్ళలు వేసుకొని కలిపే షుగర్ కాదు కదా ఇది మళ్ళీ ఈ గిఫ్ట్ను ఎట్లా స్టీరప్ చేయాలా సింపుల్ ఒకటే వర్డ్ ఏంటంటే సాధన ప్రాక్టీస్ ంప్రమైజే కాకుండా మనం పోతా ఉండాలా స్టీర్ అప్ చేసినట్లు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తా ఉండాలా నీకు అనుగ్రహించబడ్డ కృపావారాలు నీకు తెలిసి ఎన్ని ఉన్నాయో వాటి నువ్వు స్టీర్ అప్ చేస్తూనే ప్రతి ఒక్కరి జీవితంలో కాబట్టి దాన్ని ఏ రీతిగా అమలు పరుస్తావు నీకు అనుగ్రహరించబడ్డ గిఫ్ట్ నువ్వు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ ఉదాహరణకి చూడండి మనం ఆ పత్రిక మొదటి పత్రిక చూస్తాం గిఫ్ట్స్ గురించి చాలా డీటెయిల్ గా ఉంటాయి కదా ముఖ్యంగా ఒక గిఫ్ట్ గురించి చెప్తాను ఉదాహరణకి అది ఏ గిఫ్ట్ అంటే భాషలు అన్న గిఫ్ట్ కదా అది మన మనలో కొంతమంది ఉంది ఆ గిఫ్ట్ చాలా మంది అంటారు నువ్వు వచ్చింది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి నీకు ఆ గిఫ్ట్ ఎందుకుంటుంది అది పెద్ద కోస్తాల్లో గిఫ్ట్ కదా అని కొంతమందికి కించపరుస్తారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బైబుల్ ఎవరికి కనుగరించబడింది పెద్ద కోస్తాల్లో ఒకరికి కనుగరించండి సిఎస్ఐలో సెపరేషన్ ఉందా అందరికి సభావం కానీ అందరికీ సమానమే కదా అది బైబుల్లో ఉండే గిఫ్ట్స్ కదా అది కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ రోజు గిఫ్ట్స్ కాలం ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఏం లేవు గిఫ్ట్స్ అవి ఫస్ట్ సెంచరీలో ఉండే గిఫ్ట్స్ ఇప్పుడు లేవు అనేది ఇంకొక బోధ సరే ఎవడి తలంపులు వాడి మనం ఏం చేయాలంటే ఎవరిని కించపరచదు ఎవరిని దుఃఖపరచదు ఎవరిని బాధపడద్దు ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి అక్కడ ఏం చెప్తుంది వాక్యం దాన్నే మనం పాటిస్తాం లిటల్ గా పాటిస్తాం సింబాలిక్ గా కూడా పాటిస్తాం నేను కొన్ని వాక్యం లిటల్ గా పాటిస్తాను కొన్ని సింబాలిక్ గా పాటిస్తాను అక్కడ ఏముందంటే రెండు గ్రిప్స్ గురించింది అక్కడ భాషల వరం అనేది రెండు రకాలుగా ఉంది అని అక్కడ ఉంది ఒకటేమో అన్నోన్ టంగ్ అని ఇంకొకటి ఏమో డైవర్స్ టంగ్స్ అని సో భాషలు అనేది ఒకటే కాదు అక్కడ రెండు రకాల భాషలునే వరాలలో మొదటి వరం అన్నోన్ టంగ్ అంటే తెలియని భాష ఇంకోటి డైవర్స్ భాష అంటే తెలిసిన భాష అంటే తెలిసిన భాష అంటే నీకు అర్థం కాకపోచ్చు ఆ భాష ఉదాహరణకి అరేబిక్ భాష ఉదాహరణకి రష్యన్ భాష లేక ఇంగ్లీష్ భాషా ఇవన్నీ డైవర్స్ టాంగ్స్ అంటాం ఎందుకంటే ఆ రోజు ఆ యొక్క పెద్ద రోజు పేతురు ఆ ఇంటి మీద నుంచి కిందికి దిగి వచ్చినాక వాళ్ళంతా భాషలో మాట్లాడుతుంటే క్రిందన్న ఏమన్నారో తెలుసా అరే వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు అన్నారు కింద ఎవరెవరు అన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళంతా బయట దేశస్తులు వాళ్ళందరూ అన్నారు అరే వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళ శిష్యులకు అపోస్తులకు తెలియదు కదా నూట మందికి ఆ భాష దాన్ని డైవర్స్ టంగ్ అన్నారు అందుకే పౌలు ఆ ఒక పద్నాలుగో అధ్యాయంలో మొదటి కొంత రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయంలో రెండు మూడు వర్షాలలో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ అన్య భాష అంటే నీకు తెలియని భాష అన్య భాష అంటే దాని ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదని కూడా అక్కడ చెప్తాడు దాన్ని విశదీకరించని అవసరం లేదంటాడు భాషలో అర్థం చెప్పని అవసరం ఎందుకంటే అన్య భాష ఆత్మీయమైనది దేవునితోని దూతలో సంభాషించే లాంగ్వేజ్ అది వాళ్ళ కమ్యూనికేషన్ అది మళ్ళీ నీకు ఆ గిఫ్ట్ ఇచ్చిండు గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు చాలా మంది రిజెక్ట్ చేస్తారు మన మెయిన్ ల్యాండ్ చర్చస్ లలో అది డిఫరెంట్ ఇష్యూ రిజెక్ట్ చేసినంత మాత్రం చదువు ఒకటి ఇప్పుడు ఇంటికి కూడా పండ్లు నేను తీసుకోనంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఈ రోజు మెయిన్ ల్యాండ్ చర్చ చేసిన పనే అది అనుగ్రహిస్తా అన్న గిఫ్ట్ నిరు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్ ని ఏదో ఒక గిఫ్ట్ దాన్ని పట్టుకుని జీవిస్తారు అంతేగాని ఇంకా ఇష్టపడి ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నాడు వచ్చే తరం వచ్చే తర కాలానికి ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు అట్లా కాలానికి ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు అట్లా ఎన్ని ఉన్నాయి కృపావరలు వాటి అన్నిటిని ఇస్తానారు నాకు ఉన్న కాడికి చాలు అని ఒక విశ్వాసంతోనే సెటిల్ అయిపోయినారు విశ్వాసంలో అంచలించలేదు అని చెప్పిన పౌలు కూడా దాన్ని హెచ్చరిస్తున్నాడు డైవర్స్ గిఫ్ట్స్ ఉన్నాయ్ డైవర్స్ టంగ్స్ ఉన్నాయి కాబట్టి అన్నోన్ టంగ్ వేరే డైవర్స్ టంగ్ వేరే ఉదాహరణకి నేను మీకు ఇన్నిసార్లు చెప్పిన దీన్ని స్టీరింగ్ ఎట్లా చేయాలి ఇప్పుడు ఇప్పుడు నీకు గిఫ్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కితా వచ్చిందనుకోండి ఈ రోజు మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా ఉదాహరణకి నీకు భాషలో అర్థం చెప్పే వరం ఉంది నాకు తెలిసి ఒక సిస్టర్ ఆయనకుండే వరం ఆమె ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయింది మానేసి దాన్ని ఎన్నో శ్రమల పాలైన తర్వాత ఆమె చాలా భయంకరమైన శ్రమలు అనుభవించి బట్ ఐ మీ రేర్ గిఫ్ట్ అది అందరికి ఇవ్వడు కదా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ని స్టీల్ అప్ చేసుకోకపోతే అది ఏమవుతుంది చెప్పండి కిందనే ఉండిపోతుంది మడ్డిలాగా కాఫీ పౌడర్ ని కలపకపోతే కిందనే వండిపోతుంది చక్కెర్ ని కలపకపోతే కిందనే వండిపోతుంది అది ఎప్పటికీ బయటికి రాదు ఈ గిఫ్ట్స్ కూడా అంతే అందుకే పౌలు చెప్పిన విధానంగా ఏంటంటే ఈ స్టీర్ చేయడం అంటే కొంతకాలం కింద నేను మీకు చూపించిన ఎట్లా స్టీర్ అప్ ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్స్ అనుకోండి మన భాషల వరం మీకు ఉందనుకోండి ఏ మతస్థు ఏ ఏ తెగకు సంబంధించిన వాడికైనా అది ఇస్తానాడు దేవుడు కాబట్టి అందరి మీద ఆత్మను కొమరిస్తాడు ఒక డినామినేషన్ మీద కాదు కదా ఆత్మవరము అందరికి ఇస్తాడు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ని నువ్వు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఒక నాన్ స్టాప్ టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసిన రోజు నేను ఆ గిఫ్ట్ని నాన్ స్టాప్ టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను లిటరల్గా చూసిన నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ గిఫ్ట్స్ స్టీరప్ చేసినప్పుడు చుట్టూ దేవదూతలు నువ్వు కండు తెరవకుండా అట్లనే ఉండాలా కన్నెక్కితే ఆత్మకి కనిపిస్తూనే ఒకటి క్లియర్ కనిపిస్తూ ఉంటుంది నువ్వు నిజంగా ఆ యొక్క హెవెన్ దిగొచ్చినట్లు నీ చుట్టూ ఉన్నట్టు దూతలందరు ఎగురుతున్నట్టు రెక్కలు వెలుగు భయంకరంగా ఉంటారు ఆ వెలుగును మనం చూడలేము అంత గంభీరమైన వెలుగు మత్తు వచ్చేసి వాళ్ళందరూ పాడుతున్నట్లు నేనైతే ఒకరోజు దూతలందరూ పాడుతున్నట్లు విన్న నేను గంభీరమైన పాటలు వాళ్ళతో పాట కలిసి నేను కూడా అప్ ఆఫ్ గిఫ్ట్స్ అంటే ఇవి నీకు గిఫ్ట్ ని నువ్వు కంటిన్యూస్గా కలుపుతానే పోవాలా నీ లైఫ్ లో అది నేను ప్రాక్టీస్ చేసిన బాషల వరం ఒక నాన్స్టాప్ త్రీ టూ త్రూ టూ టూ త్రీ అవర్స్ కే హెవెన్ దిగిపోతే ఫుల్ డే నేను బాషల దేవుని స్థితిస్తే నా పరిస్థితి ఎట్లుంటుంది నేను మొత్తం హెవెన్ తిరిగి వస్తానే లేక ఈ స్పిరిచువల్ వరల్డ్ అంతా నా కండ్లకి కనిపిస్తామో ఇలిషా కనిపించినట్లు నేను చూసిన కళ్లారా ఆ ఎక్స్పీరియన్స్ సో మనం ఇవి షేర్ చేసుకోవాలి మనుషులతో స్టీరింగ్ అప్ చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ సేవ జీవితంలో దాన్ని నువ్వు స్టీర్ అప్ చేసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు హీలింగ్ గిఫ్ట్ ఉంది అనుకోండి దాని నువ్వు ఎంతకాలమైంది వాడి నేను అది మీకు చూపించిన దాన్ని స్టీరింగ్ అప్ చేస్తుంటే నాకు ఇంకో కొత్త రకమైన రెవ్యులేషన్స్ బయటకు వచ్చిన నా ప్రాణం యోహోవాన్ని సన్నిహించమని ప్రార్థించమన్నాడు దావేదిరాజు అంటే నీ ప్రాణంతో మాట్లాడమంటున్నాడు నీ శరంలో నీ ప్రతి అవయవంతో మాట్లాడమంటున్నాడు ఏ అవయవం సరిగా పనిచేసినా దాన్ని తను అది ప్రాక్టీస్ చేసినాం నేను ఈ లాక్డౌన్ లో అవయవాల తను మాట్లాడినాం మేము గద్దించినాం వాటిని ఎక్కడ అవయవాల ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని గద్దించినాం ఇన్ జీసస్ నేమ్ నో నార్మల్ గా ఫంక్షన్ కావాల్సిందే అని చాలా హీలింగ్స్ చూసినాం ఈ లాక్డౌన్ లో ఎంతో మంది సాక్షాలు ఇచ్చినారు వాటికి సంబంధించిన నిన్నం నాకు జరిగింది ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి వాళ్ళు భయపడుతూ భయపడుతూ హాస్పిటల్ జాయిన్ చేస్తే ప్రార్థించాను నిన్న ఫిట్స్ ఆగిపోతాయి చూడండి ఆగిపోయింది ఈ సాయంత్రానికి డిశ్చార్జ్ అయితే అన్నన్ సాయంత్రం డిశ్చార్జ్ అయిపోయింది ఇంటికి సంతోషం తీసుకపోయినా ఆ పాపకు ఎవరో చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారని ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ఇక మీదట ఆ పాపకు కనిపించడ అట్లా ఆశ్చర్యపోయి సాక్షిలిస్తారు ఇట్లెట్లా జరుగుతాయి బ్రదర్ నేనేం స్పెషల్గా ఆ వాక్యం ప్రాక్టీస్ చేస్తున్నా స్టీరింగ్ అప్ గిఫ్ట్స్ అనేది ఈ విధంగా ప్రాక్టీస్ చేయకపోతే సేవ ముందుకు కొనసాగదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మన సేవ కాబట్టి ప్రతి గిఫ్ట్ ని నీకు ఈ లోకాతీతమైన గిఫ్ట్ ల కూడా నువ్ ఎక్కువ హైలీ క్వాలిఫైడ్ ఉంటే దాన్ని స్టీర్ అప్ చేయి నీ టాలెంట్స్ ని స్టీరప్ చేయి నీ ఉద్యోగ స్థలంలో స్టీర్ అప్ చేయి కాంప్రమైజ్ కా ముందు ముందు స్టెప్ తీసుకో ఇనిషియేటివ్ తీసుకో స్టడీస్ లో ఇనిషియేటివ్ తీసుకో ప్రతి గిఫ్ట్ ప్రభు నుంచి వచ్చిందని వాక్యం చెప్తుంది అన్ని గిఫ్ట్స్ మనం స్టీరప్ చేస్తేనే గానీ ఈ లోకంలో ఆయన కొరకు వెలుగుగా ఉండలేం నా ప్రీవియస్ బాస్ పక్క ఆర్ఎస్ఎస్ ఫెలో నేను చేసే పని విధానాలు చూసి నా సక్సెస్ ని చూసి అందరి ముందు చెప్పిండు జీజస్ ఈస్ విత్ హీమ్ ఒక ఆర్ఎస్ఎస్ ఫెలో అట్లా సాక్ష్యం ఇచ్చాడు నా గురించి మళ్ళీ గిఫ్ట్స్ స్టీరప్ చేసుకోకపోతే అటువంటి సాక్ష్యం పొందుకోగలవా అట్లా సాక్ష్యం ఇస్తున్నాడు నా గురించి సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వీటిని మనం ప్రాక్టీస్ చేయాల జస్ విని వెళ్ళిపోవడం కాదు యాకోబు పత్రికలు చూసినట్లు ఎన్నెన్నో వింటున్నాం వాక్యాల నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు వింటున్నాం ఏవి కూడా స్టీర్ అప్ ఏవి కూడా పాటిస్తలేం ఎట్లా వస్తుంది గిఫ్ట్స్ ఎట్లా వస్తాయి ఉద్యీపం సంగళ ఉద్యీవన నిలబడ్డావంటే ఉద్యీవం రావాలి అక్కడ నుంచి తెచ్చేవాడు ప్రవ్వే కరెక్టే కానీ ఒక సాధనం కదా ఒక పాత్ర కదా కాబట్టి ఈ చిన్న వాక్యాలతో నేను ఓ మాటలతో నేను వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను మనమందరం దీన్ని స్టీరప్ చేసుకుందాం ఒక చేతి మీద రాసుకుంటా ఐ వాంట్ స్టీరప్ దిస్ గిఫ్ట్ ఈ ఇంకా దాన్ని డే అంతా ప్రాక్టీస్ చేస్తా ఉంటా ఒక చిన్న పేపర్ మీద రాసుకుని జేబులో పెట్టుకుంటా ఈ రోజు నేను దీన్ని పాటించాలని అట్లా మనము ఇట్లాంటి టూల్స్ వాడ వాడకపోతే మటుకు మనది యథావిధిగానే ఉండిపోతుంది ఆ ఓల్డ్ టైమర్స్ అట్లా చేసిండ్రు వెనకడికి హండ్రెడ్ ఇయర్స్ కితం కాబట్టి వాళ్ళ నేమ్స్ ఈ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నిన్నెవరు జ్ఞాపకం చేసుకుంటారు భవిష్యత్తులో ఎవరు జ్ఞాపకం చేసుకోరు జ్ఞాపకం చేసుకోవాలంటే మటుకు నువ్వు ఇంపాక్ట్స్ క్రియేట్ చేయాలి సొసైటీలో అటువంటి భాగ్యం ప్రభు మనకు అనుగరించాలా తండ్రి మీకు వనాలన్నైనా మీరు మా దాకా అనేక పర్యాలు మాట్లాడుతూ సహాయపడి నడిపిస్తున్నందుకు మీకు వందనలు మీ అందు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం కొరసల కొరసలు రాసిన పదరేక మగ్రదీయాలను చూస్తున్నాం ప్రతి విధం ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని చూస్తున్నాం ప్రతి విషయంలో అది జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు దాన్ని బట్టి మీకు వందనాలుంటాయి ప్రవర్తన మళ్ళీ అనేక దీనికి వ్యతిరేకంగా ఉన్నారు దుష్ట శక్తులు వ్యతిరేకంగా ఉన్నాయి వాటి అన్నింటినీ గద్దేశం వేసినామన్నా మీరే మహిమనందండి ప్రభావ ఈ గిఫ్ట్ స్టప్ చేసుకోవాలి ఎన్నో ఇస్తున్నారు చేసిన మా ఐడెంటిటీస్ కాదు మీ కూర్తింపు మేము ప్రయాసపడతాం అటువంటి ప్రయాస పడే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఆగ్రో వసమరే శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రిసారి నన్నే దర్శించినట్లుగా అనిపించింది ఎక్కువసేపు యాక్చువల్లీ మనం లాస్ట్ అక్టోబర్ లో సరిగ్గా సంవత్సరం పది రోజులు అటు ఇటుగా చెప్పిన మాట ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ప్రార్థన గురించి ప్రార్థన జీవితం గంటలు గంటలు ప్రార్థన చేసే అనుభవం కలిగిన నేను టయప్ అవుతాను అటాచ్మెంట్ కలిగి ఉంటానని చెప్పేసి మాట మరొకసారి వింటున్న టైంలో వన్ అవర్ ప్రార్థన చేస్తే రోజుకి టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా ప్రార్థన చేసే అనుభవం రెగ్యులర్ గా కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప మార్పుని మనమే చూస్తాము అనేటువంటి అది ఒక లెవెల్ వేరు ఆ లెవెల్లోకి వెళ్లగలిగితే గొప్పసారి గొప్ప విషయం అని చెప్పేసి అప్పుడు చెప్పిన మాటలు నా జ్ఞాపకం ఉన్నాయి సో మరొక రోజు మరొకసారి నన్ను జ్ఞాపకం హెచ్చరించి అట్లా నేను చేద్దాము ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలి అని చెప్పకుంటాను కానీ డిస్టర్బ్ అవుతున్నాను మాట ఒకసాపుడుగా నేను చెప్పకూడదు ఎందుకంటే ఆటు నీట్ అని వెళ్ళడం లేకుంటే కొన్నిసార్లు ప్రార్థన చేద్దాంకున్నప్పుడు సో ఎవరూ పిలవడము ఎక్కువ ప్రార్థన చేయలేకపోవటం కొన్నిసార్లు మరికొన్నిసార్లు ప్రార్థన చేద్దాం అంటే నేను ఆ అయ్యో ఈ నెలలో రెండు గట్టాలి అయ్యో మరి కరడి బిడి గట్టాలి ఇవన్నీ ఎట్లా అని ఎట్లాంటి చిన్న చిన్న ఈ చిల్లి థింగ్స్ ఏం చేస్తాయి అంటే ఒక గొప్ప సహవాస బంధాన్ని దేవంతో కలిగొలిసిన బంధానికి భంగం కలిగిస్తా ఉన్నాయి ఎక్కువ రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేయడానికి ఒకప్పుడు నువ్వు నైన్టీన్ పర్ డే వచ్చేసి ఫైవ్ సిక్స్ అవర్స్ నేను పర్ డే ట్రైన్ చేసేటువంటి వాడిని అప్పుడు అనుభవము ఆ వేరు కానీ అది అప్పుడు అప్పుడు ఎప్పుడు వచ్చేసాను ఇప్పుడు అది లేదు అని చెప్పడానికి సిగ్గుపడాలి అనుభవం అనేది తారాస్థాయికి వెళ్ళాలి కానీ దిగజారకూడదు రకంగా ఆ పరిస్థితుల్లో నేను యదార్థంగా ఒప్పుకుంటున్నాను ఆ అంతటి ప్రార్థన అనుభవం నుంచి నేను కాస్త దిగజారాను అనే ఫీలింగ్ న్యూనత భాగం ఈవెన్ రాత్రి ప్రయాణంలో కూడా సో అందుకని నేను రెగ్యులర్ గా ప్రయాణం అని ఏదని ఏదైనా చూడకుండా ప్రార్థన చేస్తూనే మాట్లాడుతూనే ఉంటుంటానమాట కాకపోతే ప్రత్యేకంగా స్థలంలో ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాయని ఒక ఫీలింగ్ అయితే నాలో ఉండిపోయింది ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి ఫైవ్ క్లాక్ వచ్చానండి ఈ రోజు అప్పుడు కూడా కాసేపు జ్ఞాపం చేసుకుని ఎందుకోనో సడన్ గా నాకు ఏడుపు చేసి కాసేపు ఏడ్చుకొని వన్ అవర్ ప్రార్థన చేసుకుని మనం పడుకున్నాం పడుకొని చేస్తే ఇంతకు ముందే లేచాను అనమాట సో పది గంటలకే పదోక పది గంటలకే లేచాను ఇది నన్ను మరోసారి పురుకొల్పడానికి ఆయన పనిని చేయవలసిన విధానంలో శక్తివంతంగా జరిగించడానికి ప్రోత్సహించడానికి నా కోసం మాట్లాడారు అని అనిపిస్తా ఉంది సో థ్యాంక్ సో మచ్ ఫర్ దట్ టచ్డ్ బైడ్ ఆఫ్ గాడ్ సో ప్రొఫెసర్ so thank you so much i'm thankful to you our praise god our specially all glory to god almighty so manu jnapam um, chestunnamandi prarthincedam first baskar sir health vallamma mami um, adevidhanga manu efrain sir vallamma mami am khaas paraksha konchu kritikaraga undani morning goda nenu vijay prabhat tho maatladanapudu telusukunanu so avage sam sir వారి మదర్ కోసం కూడా వీళ్ళందరూ సమకాలికులు సో మెయిన్ ఏంటంటే వాళ్ళు ప్రేమగా వాళ్ళు చూసారు కాబట్టి నిజంగా ఈ రోజుల్లో పిల్లలైనటువంటి వాళ్ళు మగపిల్లలు అయ్యుండి తల్లి పట్ల తండ్రుల పట్ల అంత బాధ్యత కలిగి వాళ్ళని చాలా గొప్ప విషయం అని సో దేవుడు ఆశీర్వాదం వాళ్ళకు అనుభవించిన తర్వాత తర్వాత తరాలు కూడా కావాల్సిన ఆరోగ్యం వాళ్ళు దయచేయమని రేపు నాది ఆదివారం ఉన్నాడు ప్రయాణం కొరకు మరి చక్రవర్తి గారి ఇంట్లో జరగబోయేటువంటి ఆ ప్రార్థన సమావేశం కొరకు సో దయచేసి ప్రార్థన చేద్దాం ఆ భద్ర జలం జరుగుతున్న పద చర్య కొరకు దార్థనలో జ్ఞాపకం చేసుకుందాము ఆ మందిర నిర్మాణం కోసం కూడా జ్ఞాపకం చేసుకుందాము సో ఇంకేమైనా ప్రార్థన రిక్వెస్ట్ లో ఉంటే దయచేసి మేము మేముంటున్న ఇల్లు ఒకటి ఆ ఇది అమ్మహారం పెట్టారు వచ్చేసి చూసేసి పోతున్నారు సో మేము ఇంటి కోసం అంటే ఐ మీన్ ఒకవేళ కొనే పరిస్థితి ఇస్తే మాకే ఈ ఇల్లు మేము కొనుక్కోవాలి అనేటువంటి దేవుడు మాకు ఇవ్వాలి ఇల్లు అనే ఇదయ్యాం ఎందుకంటే చర్చకి దగ్గరగా ఉంటది ఇది రికెట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఒక మేము డైలామా లో లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఇక మూడు రోజుల అయిపోయింది ఏం లేదని చెప్పేసి అని అన్నారు కానీ మళ్ళీ జనం ఈ రోజు కూడా వస్తూ ఉన్నారు నిన్న వచ్చారు ఈ రోజు కూడా వస్తా ఉన్నారు అనమాట చూడడానికి మరి ఏమైందో తెలియదు దేవుడు ఏం చేస్తున్నాడు దయచేసి మా ఇబ్బంది లేకుండా పది పద్నాలుగు పిల్లలాగా మారకుండా ఒక స్థిరంగా కొంతకాలం పాటు ఒక ఇంట్లోనే ఉండడానికి దేవుడి కోసం చూపించాలని మాకు సొంతమే కావాలని మాకేం లేదు సో ఏదైనా సరే కోడు గుడ్డ నేడ ఈ మూడు మాత్రమే దేవుని అడుగుతున్నాను ఆయన మహిమ కోసం బతికి సేవ చేయాలని అంత ముందు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దానికోసం మా కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ నివాస మా ప్రియమైన పరలోకపోతుంది ఈ రోజు మరి ఈ విధంగా ప్రభుత్వ నా తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు అందన్నారు తండ్రి మరి ప్రభుత్వ మరి దేవుని కృపావరం గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు మా ప్రభుత్వా అధిక సమయం ప్రార్థించే ఒక అనుభవము మా ప్రియులు భక్తులు కలిగి ఉన్నారని పౌరు గారి జీవితంలో కూడా అలాంటి ఒక అనుభవం కలిగి ఉన్నారని నా తండ్రి మరి చాలా కాలం మా ప్రభాప మాకు ముందు ఈ ఇరవై శతాబ్దం ప్రారంభంలో మా ప్రభుత్వ ఉన్నటువంటి దైవజయంలో ఎంతో మంది మీతో ఒక అవినాభావ సంబంధం ఎడతగనే అవిన అవినాభావ సంబంధం కలిగి ఉంటాన్ని బట్టి వారి జీవితంలో మీ కొరకు గొప్పగా ఒక ప్రభావ మీరు ఆశించిన దానిలో పనిచేయగలిగారని మేము విన్నాము దయచేసి సహాయం చేయండి కృప చూపించండి ఆదరించి ఆస్వాదించండి పాలపరచండి మహిమ మీకి ప్రత్యేకంగా మా పిల్లల కొరకు ప్రప తండ్రి చక్కని సందేశాన్ని అందించి మా ప్రభావం ప్రోత్సహించినటువంటి ఆ కృప వర్నమును నిర్లక్ష్యం చేయకుండా మా ప్రభావ మేము మా సేవలో మా ప్రభ మరింత అది ఉపయోగకరంగా వాడటానికి అదే తర్వాత తరాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి సహాయం చేయండి కృప చూపించండి ప్రభుత్వాన్ని కొందనాలు సేవకుల్ని మా ప్రభుత్వం తయారు చేసే వాళ్ళగా మా కొద్ది కాల జీవిత అనుభవంలో పవర్ఫుల్ మా ప్రభుత్వ మినిస్టర్ చేయడానికి సహాయం చేయండి కృపచూపించే నట్ట అలాంటి ఒక అభిషేకము అలాంటి ఒక వరము అలాంటి ఒక కృపను మాకు దైత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దైవజులను మీరు అభిషేకించండి దేవించండి భయం కొరకు వాడుకునండి బలపరచండి ప్రభున్ని కొందనాలు అదేవిధంగా ప్రభుత్వ మరి మా పేలు ఎఫ్ఐఎన్ గారు వారికి ప్రార్థన చేస్తున్నాము తల్లి కోసం తల్లి మరి అనారోగ్య పరిస్థితిలో మరి వృద్ధాప్య లో ఉన్నారు ఎంతో బాధపడుతూ దయచేసి వారికి మంచి ఆరోగ్యము మంచి శక్తిని దయచేయండి వారికి ఉన్నటువంటి ప్రతి మెంటల్ నిమిషం తొలగించి వేయండి కృప చూపించండి తండ్రి స్వస్థ చిత్రురా ఆరోగ్యవంతురాలుగా వారిని దక్కింప చేయమని బ్రతకం నింబాన్ని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా శ్యాంసార్ వాళ్ళ మధుర కొరకు బాస్క సార్ వాళ్ళు కొరకు ప్రార్థన చేస్తున్నాం తల్లని మా ప్రపంచంలో జ్ఞాపనం చేసుకున్నాం కొరకు జీవించిన తల్లు మా ప్రభావం బిడ్డలను మీ కొరకు సంపాదించి మీ కొరకు పెంచిన బిడ్డలున్నా ఆయన మా ప్రపంచ తండ్రి ఆమరామ్మ ఎక్కువ బేదాగా మరియు ఇద్దరు ప్రభావం ఆ మీ కొరకు పెంచినట్లుగా వారు ఈ రోజు పనులు బిడ్డలు మా వాడబడుతున్నారు అద్భుతం అమోఘం ఆశ్చర్యం అందరి బట్టి స్తోత్రం తండ్రి నీకు అందన్నారుధంగా కావాల్సింది కుప్పం శక్తిని బలం దయచేయమని ప్రార్థన నింపమని ప్రార్థన చేస్తున్నాం బట్టి అందునా జ్ఞాపకం చేసుకుని ఆదరించాయి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థతను విడుదల దయచేయండి ఆ వైరాలు ఏసనామలు తరిగిపోవును గాక జ్ఞాపిస్తున్నాం కృప చూపించండి తండ్రి ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మరియు బలహీనత అస్వస్థత అనేది నేర్చుకోవడం అనేది లేకుండా రాకుండా సహాయం చేయండి కృప చూపించి బలపరచండి ప్రభుత్వం అన్ని అందరం కలిసి మా ప్రభు నంబరు వెళ్ళడానికి సహాయం చేయండి ఆస్వాదించమని బలపరచమని నడిపించి మహిమలో ఈ శుక్రిస్త ప్రశస్తమైన నామము ప్రభుత్వం గొప్ప నామం మహిమపరచబడినట్టుగా జీవితంలో కార్యం జరగించమని ప్రార్థన చేస్తాం సహాయం చేయండి మరి ఆ రోజు ప్రభుత్వం జరగవలసిన మీటింగ్ కొరకు ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాం ఆశీర్వాదకరంగా ప్రభుత్వ మా తండ్రి వాడు ఏమీ ఆశించట్లేదు నా కుటుంబం దేవుని సేవకులు వచ్చి అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము రక్షణ ఆనందము కలగాలని ఆశపడుతున్నాడు మా తండ్రి అస్థులు అంతస్తులు అడగలేదు ఆయన కనుక నుంచి తండ్రి గారి ప్రభుత్వ తండ్రి సంపూర్ణమైన రక్షణ మారు మనసు మాపేస్తున్న సిద్ధపడటానికి మీరు సిద్ధపరచమని రక్షణ దాన్ని ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో ఎవరికైతే ఇంకా ఎవరెవరైతే కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం గ్యాదర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక రక్షణ ఆనందం వారు ప్రసాదించమని సహాయం చేయండి అక్కడి నుంచి ఆశీర్దించి బలపరచమని మహిము పొందమని ప్రార్థన చేస్తూ ఏ శుక్రీస్తు ప్రశస్తమైన నామములు కార్యము జయకరంగా జరిగించడం క్షేమదాయపణం దాంట్లో సమయానికి వెళ్లి సమయానికి సహాయించండి ఏ ప్రశస్తమైన నామములు ప్రాథమిక సమర్పించుకుని ఉన్నాము నెక్స్ట్ సోద్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సౌద్రుడ మహోన్నత దేవ మహిమ సీప తండ్రి పరిశుధుడు నీకు స్థూత్రమైన గొప్ప దేవ ఇక చిన్న కాలం ప్రభావ మమ్మల్ని కాచి కాపాడని మీ కృపల్ మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఆయన వరకు ప్రభావం మమ్మల్ని నడిపించినారు అయినా మీకు చేపట్టి ప్రభావ మమ్మల్ని నడిపించినారు తన పిల్లలు నడిపించినట్టు మీ ఇంత కాలం నడిపించినారు ఇక ముందు మీరు మమ్మల్ని నడిపించే దేవుడి అన్నారు ప్రభా మీ ఏ రీతిగా నడవాలా ఆయన ఇష్ట ఆ రీతిలో మిమ్మల్ని నడిపించుకోవడానికి ఆదిష్టం దానికంటే మీరు కనిపెట్టుకోవాలి ప్రభావ కృపగల తండ్రి ఇసు ప్రభానాలు ప్రభావ గొప్ప దేవ ఇక దీనిని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభాయ్ ఇసు ప్రభానా మీకు నూతనమైన కృపరించి ప్రభావ మీకు స్వరమైన కృపరించారు మీకు జీవాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభావకు వన్నాల్ ప్రభావ జీవాన్ని పట్టుకోవడానికి ప్రజ్వలింపచేయాల ప్రభాయన హెచ్చరించిన వన్నాళ్ళ ప్రభాయన ఈసు ప్రభావ దేవ నా ప్రభా కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నారు నాయన నీ కృపలో మీద కృపరించాను ఇక కృప వారా ప్రభావి అన్నికులు వెళ్ళిపోవాలి మా నుంచి ప్రభావ అది ప్రజ్వలింపం చేయాలి అనేకులు ప్రభావకులుగా తయారు చేయాలి ప్రభావ అనేకులు విశ్వాసులుగా తయారు చేస్తున్నారు ప్రభావ కానీ ప్రభావ విశ్వాసులు సేవకులుగా స్వార్థికులుగా ప్రభావాలు తయారు కావాలని మమ్మల్ని హెచ్చరించారు ఆ కృపావారం మా నుంచి వెళ్ళిపోవాలి మా దగ్గర పెట్టుకోదు ప్రభావ అది ప్రజ్వలింప చేయాల ప్రభావ శిశులు ప్రభావ ఇందులో చేసిన ప్రభావ విద్య సేవ చేసినారు అనేకులు సేవుకులుగా తయారైస్తున్నారు ప్రభావ ఆయన అలాంటి అలాంటి గొప్ప సేవ చేయాల ప్రభావ మా కాలంలో ప్రభావ ఎందుకంటే ఎండు టైంలో ఉంటున్నాం ఆయన మా పిలుపు మా ఏర్పడుతున్న నిత్యం నిష్ఠక మరీ జాగ్రత్త అవును తండ్రి తిమోటీ తర్వాత తిమోతిని తయారు చేసిన ప్రభావ తిమోతి ఆ కొత్తవరం తీసుకొని విద్యమించి సేవ చేసిన ప్రభావ ఆయన ఇసుక మాకు జ్ఞాపన చేసినానికి ప్రభావానికి వందనాలు ప్రభా ప్రతి క్షణం మీరు మాకు అవి జ్ఞాపన చేసుకునే గొప్ప దేవ మేమన్నా నిర్లక్ష్యం చేసుకున్నాము క్షమించమని సాధిష్టం కృష్ణ జీపించమని సాధిష్టమైన అది మీరు నిర్లక్ష్యం చేసినది మేము మీ మాయమర్ధమై ప్రతి చోట ప్రభుత్వం సాక్షిగా మేము జీవించాలా ఎందుకంటే ప్రభావ మనుషులు ప్రభావ ఆయన ఇసు ప్రభావ తండ్రి అబద్ధ బోధలో పడి కొట్టి ఒక ప్రభావ భ్రమలో ఉన్నారు ప్రభా ఈ మనుషులు లోకమంత భ్రమల నుంచి వాళ్ళు బయటికి ఆయన మోస కూర్చు బోధల నుంచి వాళ్ళు బయటికి రావాలి సత్యంలో సువార్థ హిత బోధకు వాళ్ళు చరిగిద్దా ప్రభావ అవి తిరుగుతూ ప్రభావ వాళ్ళకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు పిలుపు పోగొట్టుకున్నారు ప్రభా ఆయన ఇసు ప్రభావ కృప చూపించమంత ఆదిష్టమైన ఆయన ప్రతి సంఘం ప్రభా సత్యంలో రావాలో ప్రభాయ అనికులు కాంగ్రిగేషన్ గొప్ప సేవుకులుగా తయారు ఓ ప్రభావ గొప్ప మెస్టెంజర్లాగా ఉండాలి ప్రభావ సువార్థి పని చేయాలంటే గొప్ప పోకులు లేవాలో ప్రభావ ఆయన ఇష్ట మా కాలంలో విజృంభించేయాల మా దేశం కలిసి లేవాల ప్రభావ మా పట్టణంలోకి వెళ్ళి మా ప్రాంతం కలి లే ప్రభావ మీరే సాయంత్రం ఆదిష్టం అయినా ఉదయం నలుమూలల ప్రపంచ నలుమూల మీ స్వార్థ విస్తరించాల ప్రభావ ఆయన ఇష్ట ప్రభావంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడక్కడ తిరిగిన ప్రభు సేవ చేసిన ప్రభావ కానీ ప్రభావం మీర కరువు పెట్టి ప్రభావాలను చెదరగొచ్చిన ప్రభావం ప్రపంచం అంతా పోయి ఒక్కొక్కరికొక దేశానికి పోయి సువార్త ప్రభుత్వ ఓ ప్రభావీ ఒన్నాను ప్రభావ మా దేశంలో తోమ వచ్చింది కాబట్టి తువార్త విస్తరించి చేసింది కాబట్టి ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రభావ ఒకమలాగా మేము వెళ్ళి సువార్త ప్రకటించాల మీకు దేశాల పిలిపి ప్రకటించాల ప్రభావ ఆయన మీ చిత్తం ఏమంటే ప్రభావి సంకల్పం ఏమైందో ప్రభావితం నెరవేర్చుకో దానికోసం మేము కనిపెట్టుకోవాలో ప్రభావ మాకు బయలుపరచడం అని ప్రధిస్తానైనా గొప్ప దేవ ఎంతో గొప్ప పిలుపుని మా కనిపించాను ఇది ఎంతో అమోఘమైనంత విలువగలదు ప్రభావ ఎంతో మంది పోగొట్టుకున్నారు ఆయన కనిక తండ్రి మీరు మమ్మల్ని మీ కృపలు ఎత్తి పట్టుకున్నారు ప్రభానికి కొన్నా ఆ బిడ్డలు కూడా ప్రభావ తిరిగి మీకు కొరకు సేవ చేసిన లేవనెత్తమని ప్రాధిష్టమైన కనికరం చూపించినా నూతనంగా అభిషేకించి ప్రభావ ప్రతి బిడ్డలైనా నేను మీకు సత్యమైన మార్గంలోకి నడిపించడం ప్రారం సమాప్తి చివరి అంచనాలు ఉంటున్నాను ప్రభావి నా ప్రోభ మీరే మా సాహికులు నడిపించండి ప్రభావ నేను ఎంత శ్రమకాలం ఉన్నా కానీ ఎంత శ్రమ ఉన్నా గానీ ప్రభావం మేము ఛేదించుకోవాల ప్రభా మా పని త్వర త్వరగా ముగించుకోవాల ప్రభావ ఈ లోకపరం ఎంత వేసినా కానీ ప్రభావి అలసత కానీ ప్రభా అది ఆయాసకరమేందే కానీ ప్రభావం ఏం పనికి ప్రభా కాబట్టి ప్రోభనైనా ఈ యొక్క పని త్వరగా మేము ముగించుకొని మీ పనులు మేము సంపూర్ణంగా మేము ఎన్ని ఉన్నా కానీ ప్రభావ మీ పని మేము ఇచ్చి పెట్టదు ప్రభావ కృపగల తను ఎందుకంటే మొదట నా నీతిని రాజ్యం వెతకమన్నారు ప్రభా స్పష్టనైనా కాబట్టి అలాంటి ప్రయాసం మేము ముందు మా రాజ్యం వెతకానికి మాకు సంబంధించిన వాటి వ్యక్తానికి వీలేదు ప్రభావ పర్వక రాజ్యం గురించి విషయాలు మేము నేర్చుకోవాలి ప్రభావ కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వం సమకూరిస్తానకు మాకు వాగ్దాం చేసిన పత్రికలో ప్రభావ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపించిన పిలువబడి అందరికీ మేలు కలుగుతుంది సమస్తం సమకూరు జరుగుతున్న ఎరుగుడు వాక్యం చెప్పారు ప్రభావం జరుగుతానే ప్రభావ మాకు ఏం కావాలి కానీ మేము అది విడిచిపెట్టి ప్రవా ఏదో కావాలని చెప్పి మీరు వెంటకు పరిగెత్తాను క్షమించండి పౌల అతీతిగా గ్రహించలేదు కాబట్టి ప్రభావం ముందే ఆ గురి అటుగా పరిగెత్తిన ప్రయాసపెయండి కాబట్టి మా గురి మీరే ప్రభావ మీరు చూపించిన మార్గం ఆ మార్గాన్ని అన్నిటిని నడిపించాలా అలానే మీ కేకలాగా వేయాల ప్రభావ అన్నిటిని మీ రక్షణ ప్రణాళిక మీరు నడిపించాలా ప్రభావ అందుకోసమే ఇంతకాలం మీరు కాపాడుకుంటూ వచ్చిన మీ రెక్కల కింద మమ్మల్ని పెద్దపరచుకున్నారు ప్రభావా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి కానీ ప్రభావి మీ యొక్క ప్రొటెక్షణ మాకు అనుగ్రహించిన మీ యొక్క చెందులు మమ్మల్ని బుడిగేసుకున్నారు ప్రభావాల ప్రభావా గొప్పదేమో మీ ప్రణాళిక మాదాన్ని నెరవేర్చుకోవాలి ప్రాదిష్టమైన అలాంటి సేవకులు మీరు సిద్ధపడం అలా ప్రభా దేని విషయంలో మీకు కాంప్రమైజ్ కావద్దు ప్రభావ అయినా మీరే సహాయపడండి బలమని గురించి నడిపించండి ప్రభావ ఆయన మీరే మహిమ మహిమనందుకు ప్రాదిష్టమైన మీరు మహిమార్థమే మేము జీవించాలి ఈ లోకంలో ప్రవ్వా మా యాత్రను ముగించుకోవాలా ఒక దీని మీ సన్నిధి మీద కాదు ప్రొవ్వా నాతో పాటు ఎంతో మీ సన్నిధికి అలాంటి భారం కలిగి మేము ముందుకోవాలి సహాయపడండి అది వా అతిగా ప్రభావనైనా ఇక వైరస్ బాధితున్నప్పుడు ఆదిష్టమైన ప్రతి బిడ్డలు మీరు తాకని ప్రభావ స్పష్టపరచండి నైనా ఒక వైరస్ మీరు గర్గించని ప్రభ స్వస్సత మీ నుండి రావాల ప్రభావ నైనా కనికరించాలని కృపజీపించని ప్రభావ ఎంతో మంది కనిపోయిన ప్రభావ నైనా కనికరించిన ప్రాజా కుటుంబాల ఆధార ఆధారని సమాధానం ఇచ్చిన ప్రభావ ఆ బిడ్డల రక్షణ ప్రణాళిక మీరు నడిపించుకోవాలని ఆ ఇష్టమైన ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవాలంటే ఆదిష్టమైన తువాత ప్రభావ అనేకులు రక్షణ మార్గలకు రావాల ప్రభావ ఆయన కుటుంబి కూడా సేవ చేయాలని సహాయపడండి నిలు సేవ పడకుండా తోలిపోకుండా భయపడకుండా ప్రభు దిగులు పడుకున్న ప్రభావ ఆ బలహీత నుంచి ప్రభావ బాధల నుంచి ఆ కష్టాల నుంచి ప్రభావితి బిడ్డ మీ లేవనైతే ప్రభావ మీ కొరకు విజయ ప్రభావ రౌష్ రౌండి మీ కొరకు సేవ చేసి బిడగల ప్రభావ అయినా ఇక ప్రభావాల ప్రభావా గొప్పదేవాళ్ళ సేవకు లేవనెత్తం ప్రతి బిడని స్వత్యం మీ కొరకు జీవించి బిడగలను తయారు చేయడం ఆర్థిక ప్రభావ ప్రియుల ప్రభావ భారత ప్రభావ స్వస్థకాన్ని గరించాస్ ప్రభావ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా గర్భిస్తున్నా శరణం చేసినప్పుడు బయట సైతం శక్తిని కాల్చే ప్రభావతి చీక శక్తిని కాల్చేయడం ప్రభావ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాయి ఆసక్తి ఉంది ప్రభావం తృప్తిపరిచేడు తవ్వతి వారికి స్వస్థపరిచిన ప్రభావ మంచి ఆరోగ్యంగా ప్రతి ఆనారోగ్యాన్ని కుట్టి ప్రభావ ఆయన సరువులకు మందుగించి ప్రారంభిస్తామైనా ఆ దేవా ప్రారంభిస్తాం స్వతపర్వాళ్ళు బలపరి ప్రభావ మీరు రక్షణ ప్రాణాలకు దీవించి తయారు చేయన వాళ్ళ ఆత్మీర్ కాపాడమంతా భద్రపచడం ఆదిస్తామైనా గొప్ప దేవా ప్రభా ఆ ప్రియులు ఎంతో మన అనారోగ్య ప్రభా ఆయన ఇసు ప్రభావ ఇంకా ఎంతో మంది బ్రదర్స్ ఉన్న ప్రభు ఆయన వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నారు ప్రతి బ్రదర్ ప్రభావం తాకి స్వస్థలను గురించండి రక్షణ ప్రాణాల చిరు వరకు ఈ యొక్క రక్షణ ప్రభ దాన్ని కాపాడుకోవాలా మీ కొరకు చివరి వరకు ప్రభావ రక్షణ కాలంలో ఉండాలా అన్నిటి మీద రక్షణ నడిపించాలా ప్రభా ప్రతి ఒక్కరి అలాంటి తీర్మానం చేస్తూ ముందుకు సహాయపడండి ఒక ప్రభావ ఆచారీతంలో మాకు వాటి నుంచి మాకు విడదం ప్రభావ మతపరమైన జీతం నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభావ సంపూర్ణంగా మీ చిత్త గ్రహించి బిడల్ మమ్మల్ని సహాయం చేయండి ప్రభావితికి పరీక్షించాలా ప్రభావ దేవుని చిత్రాన్ని కనిపెట్టుకోమన్నారు ప్రభా మాకు విధానంలో ప్రభావం ప్రణాళిక మేము పోతున్నా ప్రభావ మీకు ప్రణాళిక ప్రకారం నడుపు సాయపడని మా తలంపులో మా ఆలస్య సమస్తం కొట్టివేసి ప్రభావ మీ ఆత్మ ద్వారా నడిపించే పరిశుభా నడిపించే నిత్యం మాకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మీరు నడిపించబడాల ప్రభావ లేకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది ప్రభావ ఆయన మీరే సాయప్రమని ప్రాధిస్తున్న ప్రతి సంఘాన్ని సరస్వత్వ నడిపించిన రాజు గొప్ప ఉద్యోగం ప్రభావ ప్రతి సంఘంలో రావాల ప్రభా ఆనాడుక్రభ ఓ ప్రభాట రాజు ప్రభావ ఆయన ఏషియా ఎనిమిది సంవత్సరాల రాజు అని ప్రభావ విశాఖ ప్రజలంతా ప్రభావ ఆయన ఇక్కడ విగ్రహార్థం చేస్తున్నప్పుడు ఆ మందిరంలో ఓ ప్రభావ అక్కడ ధర్మశాస్త్రం మందిరం ఎక్కడో రాజులో పడిపోయిన వాళ్ళు అది కదుమరుగైపోయిన ప్రభావ రాజు ప్రభ ఆ మందిరం కడుతున్నప్పుడు ప్రభావ గ్రంథం దొరికినప్పుడు ఆ గ్రంథం చదివినప్పుడు మంత్రి వాళ్ళ హృదయాలు ప్రభావ ప్రభావ రోజంతో ఏచినప్పుడు ప్రభావాలు ప్రభావ ఇంతకాలంలో దేవుడు ధర్మశాస్త్రం విచ్చిపెట్టిన వాక్యం విచ్చిపెట్టు అని ఎంతగా రోధించిన ప్రభావ క్షణం ప్రభావ వాళ్ళందరూ ప్రభావాయినా ఇసు ప్రభావం కన్ని గురించి ప్రార్థించు క్షమించినారు అక్కడి నుంచి ప్రభావ పస్తపాన్ని ఆచరించడం ప్రభు పూర్వ వైవం ప్రభుత్వ తీర్పు శ్రేణి చూసిన రాజుల బ్రమే ప్రభావ ఓ ప్రభావ ఎత్తి ఏషియా రాజు వాళ్ళ జరిగింది ప్రభుత్వా గొప్ప ఉద్యమం వచ్చింది ప్రభావ అక్కడ అందరినీ జమ చేసిన ప్రభావ ఆయన ధర్మశాత్రం ధ్యానించిన ప్రభావం అందరూ ప్రభావం పట్టుబడుతున్నారు పశ్చాత్తాపడి ప్రభావ వాక్యానికి విదేశం చూపించిన ప్రభావం సమర్థిస్తున్నారు అక్కడ నుంచి గొప్ప ఉద్యోగం ఆయన కాలం ఏ రాజు చేయలేదని నేను చూసిన వాక్యంలో కాబట్టి అలాంటి గొప్ప ఉద్యోగం ప్రతి సంఘం ద్వారా ప్రతి సంఘం సత్యం చూడాలి ప్రభావం ఇంతకాలం మీ వాక్యమే వినలేదే ఈ వాక్య నుంచి వచ్చింది సత్యమే విజుపక్షమే అని ఆ పశ్చాత్తాపం ప్రభావ మీకు ఆ నడిపింపునైనా మీకు ఆకర్షణకు కూడా గురి కావాలా ప్రభా మీ వాక్యానికి ఆకర్షించబడాలా ప్రభావ ఆయన మాకు కాదు ప్రభా ఆయన ఇటువంటి గొప్ప ఉద్యమ సేవ మేము చేయాలా మా కాలంలో మాకు ఆసక్తి ఉంది ప్రభావ మా ఆసక్తిని తృప్తిపరచమని ప్రాధిస్తాం వాళ్ళు చేసిన ప్రభావిత శిష్యుడు ప్రభావ గంభీరమైన సేవ చేసి ఈ చివరి కాలంలో దానికి మంచి సేవ చేయాలా ప్రభావ మేము అవంతా చెప్పలేదు ప్రభావ ఆయన మేము అలాంటి సేవ చేయాలని ఆశపడుతున్నాం ప్రభావ ఎందుకంటే ఈ చివరి కాలం ప్రభావ టైం లేదు ప్రభావం లేదు ఎంటర్ టైన్మెంట్ వచ్చేసినాం ఇది ఒక అవకాశం మీరు మాకు అనుగ్రహించారు అది మేము వినియోగించుకోవాలా మీరు మహమపరచాలా ప్రభా మాకు ఇచ్చిన తలాంతులు మీ మాయబడిని వాడుకోవాలని వాడుకోవాల ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయకుండా మార్చించి అనేక వెళ్ళిపోవాలి ప్రభావ అనేక శివుకులుగా తయారు చేయాలిపోవాలి పౌలు అరీలు చేస్తారు కాబట్టి మేము కూడా ఆ రీతిలో చేయాల ప్రభావా ప్రయాసం నడిపించండి ఓ దేవాత కష్టం నష్టం గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ అందరూ కుటుంబాలను దీవించి ఆస్వాదించిన ప్రభావ గొప్ప శివుకులు లేవనెత్తా కుటుంబాలను పోషించాల ప్రభావ మీరు పోషించే దేవుడు ఆకర్ష భక్తులను పోషిస్తారు మనుషులు దేవుడు మర్చిపోయినని వాత పాడబం ప్రభావ ఆయన ఐదు పక్షులకు ఆహారం ఇస్తారు ప్రతి మాకు వాటికంటే మీరు శ్రేస్తులు అన్నారు కవ్వా కాబట్టి మా భవిష్యత్తు గురించి మా చింతించం ప్రభావ మేమేమై ఉన్నవాళ్ళు మీ మై మధ్యమై ఉన్నాం ప్రభావ మీరేమో రీతిగా ప్రభావం అష్టం పెట్టి మీ కొరకు మేము కనిపెట్టుకోవాలి విశ్వాసంతో మేము ముందుకు పోవాలా దేని చెల్లించడం భయంపడం ప్రభావ మా భవిష్యత్తు మా జీతాలు అన్నీ మీ కాబట్టి మేము భయపడని ప్రభావం మీరు మమ్మల్ని నడిపిస్తారు మీకు అన్నారు కవ్వా ఆ రీతిగా ప్రభావ ప్రతి బ్రదర్స్ నడిపించి బలపరి ప్రభావ ప్రతి మీ కొడుకు మమ్మల్ని అందరినీ సాధన పెట్టుకోవడానికి ఆ రీతిక ప్రభావం ఏం ఆదివారం పొద్దున ప్రభుత్వ ప్రావా ఎక్కువైతే బే మీటింగ్ వెళ్తున్న ప్రవా మీరు దూతల కావాలని మీకు ఆత్మహత్యని మీరు గర్దించిన ప్రో మార్గండి మీకు పక్షుదాతను దయచేసి ఆ మీటింగ్ అంతటా మీరు మహిళల ప్రభావ అనేక బిడ్డలు రావాలా ఆ కుటుంబి కూడా ప్రభావం పొందాల ప్రభావం మార్గ రక్షణ గొప్ప మేరకు అద్భుత కార్యాలయం జరిగించండి ఆ ప్రాంతం అంతా మీరు కంపెనీ వచ్చే ప్రావా అనేక రావాలా మీ వాక్యం ప్రభావ మిమ్మల్ని స్వీకరించాలా ప్రభావ అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించి మరి ఇప్పుడు మీరు అది చేసి నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం సాధించి వేసుకున్నాం తండ్రి ఒక్క నిమిషం అన్న ఒకప్పుడు రిక్వెస్ట్ ఉంది ఇఫ్రాన్ సార్ వల్ల మదర్ది నిన్న బ్లడ్ టెస్ట్ చేసినాము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ చేసే ప్లేట్లెట్ కౌంట్స్ త్రీ థౌజండ్ వచ్చినాయి త్రీ అంటే చాలా క్రిటికల్ సరే అనేసి క్యారీఫిల్ టాబ్లెట్లు అవి ఫోల్ చేసినారు నైట్ టెన్ థర్టీకి అట్లా అయితే మార్నింగ్ మళ్ళీ రిపీట్ శాంపుల్ అని ఒకటి చేస్తే థర్టీన్ థౌసండ్ వచ్చింది త్రీ నుంచి థర్టీన్ ఒక టెన్ పెరిగింది స్టిల్ మొత్తం స్కిన్ అంతా బ్లడ్ స్పాట్స్ వచ్చేసినాయి స్కిన్ అంతా కానీ మంచి యాక్టివ్ ఉన్నారు రిపోర్ట్ మాత్రం చాలా అబ్నార్మల్గా ఉంది ఆంటీ పేరు రిజోరియా ప్రేర్ల జ్ఞాపకం చేసుకోండి అన్న వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు దాని గురించి జ్ఞాపకం చేసుకోండి భాస్కరా చెప్పండి అన్నా సరేనా నాది కూడా డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇప్పుడే విజయ్ చెప్పినాడు ప్రేయర్ చేయండి అన్నది కూడా డెంగ్యూ పాజిటివ్ ఉంది అన్నది కూడా గారిని అన్నది ఇద్దరిది డెంగ్యూ పాజిటివ్ పరిశుద్ధుడా మహా సర్వ మెత సర్వాధికారి సర్వ కృపడిగా విషయా మీకు వందనాలూత్రాలు చెల్లించుకుంటున్నాం దివంగళ తండ్రి గొప్పదేవ తండ్రి అంత జన్మలకు చేరి ఉన్న తండ్రి ప్రభావ మిమ్మల్ని మరణపరచి సంతోషపరచు తండ్రి మీ చిత్తం అంతా జరిగించే వారంలో సాయం చేయండి సక్సెస్ వార్తను ఆయన విస్తారంగా మా హృదయములను రూపంలో తండ్రి ప్రభావిన మేము వెలిగితే అనేకులను వెలిగించే మాదిరిగా ఉండటకు సాధించండి మాదిరిక రకంగా ఉండటకు సాధించండి ఆయన మళ్ళీ కృషి మాత్రమే కనపడే విధంగా మేము జీవించాలి ఈ లోకాచల్ని శరీరాచర్లు ఈ ప్రజల బంధమును విడిచిపెట్టుకోండి ఆయన మీ వైపు ప్రజలకు సత్యమును ఆయన సువార్గము ప్రకటించే వరముగా మేము ఉండాలి ప్రభావ ఈ అవకాశమును ఆయన వదులుకోకుండా ఈ రక్షణను ఈ భాగ్యమును విడిచిపెట్టకుండా తండ్రి ప్రభాయ వెనుకకు తిరగ తండ్రి ప్రభావ వైపు చిచ్చు ముందు కొనసాగే వారంలో ఉండాలి ప్రభావ సహాయం చేయండి తండ్రి అయినా అదే మరిగా తండ్రి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాధితులు అందరినీ ఎంతో రక్షించున్నారు తండ్రి ప్రభా మీరు చూపిన ప్రేమ కృప శత వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైతే తండ్రి ప్రభావ రక్షించబడక నాయన మరణ ప్రాంతంలో ఉన్నారో వారికి రక్షణ దయచేయండి ప్రభా సమే దయచేయండి ఇమ్యూనిటీ పెన్షన్ సహాయం చేయండి అయినా వరద బాధితులు తండ్రి ప్రభా రైతులను నాశకం తీసుకుంటున్నాం నష్టపోయి ఉంటున్నారు ప్రభావ వారికి రెండంతలు ఫలితం దయచేయండి మన దుఃఖం నుంచి వారికి ఉండేయండి నాయన రక్షణ ఉందా ఇచ్చేయండి అలా కూలీలైన వారిని జ్ఞాపకం చేసుకున్నారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటాయి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి రక్షణ ఉందా ఇచ్చేయండి తండ్రి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కైసాలపై దాడులను జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేక సహోదరులు సహోదరులు మరణించి ఉంటున్నారు ప్రభావరాజు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు సంఘాలను జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రభావ మేము కూడా తండ్రి ప్రభా తెతో ఎవరికి వారితో ప్రకటించారంగా ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి అది మరిగా నైనా ఎమ్మెల్యే అందగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను సంపూర్ణ సొసైటీ దయచేయండి రాష్ట్రాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి సంపూర్ణ సొసైటీ దయచేయండి అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నారు తండ్రి మీరు చూపిన కృపకలు ఉండాలి ఇంకా సంపూర్ణ సొసైటీ దయచేయండి పదవి లోపల కావలసిన ప్లేట్లెట్స్ ని పెంచండి ప్రభా ప్ర కుటుంబంలో ధైర్యం నిర్వహించండి భయాందోళలను తొలగించండి ఆయన డాక్టర్లను బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మీ దాసల్ని మొత్తమే నానా వేడుకను తండ్రి ప్రభా ప్లేట్లెట్స్ అంది చేయమని వేడుకొని ఉంటుంది డెంగ్యూ నుంచి విడుదల వాయించేయండి ప్రభావ గొప్ప కార్యాలయం చేయండి కుటుంబంలో ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నట్టు సాయం తోడుగా నిరదన ఉండి పంచను వేయండి అదేవిధంగా అభిదమ్ బ్రదర్ ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం సాయం చేయండి ప్రభావ శ్రద్ధపరచండి రసణ బాల్ చేయండి తండ్రి తండ్రి ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారిని అందరినీ నాశనం చేసుకోండి గొప్ప కార్యాలయం చేయండి తండ్రి ఏ సమయంలో ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా జరుగుతున్న యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఈ సేవలను అన్నింటినీ జ్ఞాపకం చేస్తాం మీరు మహిమతుండే అనేకుల్ని రక్షించండి ప్రభుత్వ సహనం చేయండి ముఖ్యంగా వెంకటేష్ గారిని శంకర్ గారిని అయ్యం మీకు కాదలుచ్చుంటే ఉపంపు తండ్రి గారికి రక్షణ కావాల్సిన మార్గములను మీరు తెరవండి కవ్వ సహనం చేయండి క్రవ్వ గొప్ప కార్యాలయం చేయండి ప్రభావ వారి జీవితంలో అద్భుతాలు చేయండి ప్రవ్వ అయినా వారి మన విరిగిపోయింటున్నారు ప్రభావ సమాధానం లేదు ప్రభావ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన గొప్ప కార్యాలయం చేసి వారిని ఒక సువార్థికులు గాను మీ బిడ్డలు గాను మీ ప్రజలు గాను నేను ఏర్పాటు చేసుకోమని వేడుకను ప్రభా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ప్రయత్నంగా ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి సంపూర్ణ ప్రత ఆరోగ్యాలు సంపూర్ణమైన విజయమును దయచేయండి ప్రతి ప్రభా ప్రసారి వేదన దయచేయండి ప్రభుత్వ ఎవరైతే రాలేకపోయింటున్నారో వారిని అందరికీ చేసుకుంటున్నాం అదేవిధంగా చక్రవర్తి సార్ వల్ల ఇంట్లో జరగను నా ప్రేయర్ మీటింగ్ అంతటంలో మీరు మాకు ఉండండి సహోదరుల చుట్టూ మీకు అంచెనుంచండి మీ తోడు పాత్ర ఉంచండి సహాయం చేసి సమాధానంగా నడిపించండి తోడుగా నేడుగా ఉంటుందని అయ్యా నన్ను కూడా నాన్న మీకు బిడ్డగా వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా మా ప్రభు మీ ప్రియ కుమారులు అయినటువంటి ఏసుకృతి పరిశుభ్ర అడిగి వేడుకుంటూ నమ్ముకండి అమ్మ గొప్ప దేవుడు తండ్రి నీకు ఎంత వంద నాలుగు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా ఇప్పటివరకు ప్రభావ వాక్యంతో మీరు ప్రభావం బలపరిచారు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభా అయా ముఖ్యంగా ప్రభావ ప్రార్థన అంశాలపై మీరు విజయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభాగో ప్రభా భాస్కర్ సార్ని తండ్రి అఫ్రేమ్ సార్ గారు వాళ్ళ మదర్ ప్రభావం వారిద్దరిని ప్రభాయ అయా మీ పాదాలు తీసుకొస్తున్న మీ పాసాన్ని తీసుకొస్తుండ తండ్రి అయా మీ దగ్గర హస్తాన్ని వారిపైన ఉంచండి తండ్రి అయా ప్రభా ఆయా డెంగ్యూ వైరస్ లో నీ ప్రభావ దూరపరచండి ప్రభా ఆయా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండా ప్రభా అయా ప్రభా మీ దగ్గర చూపించండి కుప్ప చూపించండి ప్రభా ప్రభా మీరు వారిని రక్షించండి మీ బిడ్డగా ఉండగా ప్రభా గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నాడు తండ్రి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా ప్రభా అయా ఈ పరిచర్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి అయా ప్రభా ఇంకను ప్రభా ఆశక్తితో ప్రభా మీరు నింపి అయా మీ పాత్ర మీరు వారికి ప్రార్థన చే తండ్రి అదేవిధంగా ప్రభావ జాషువాని కూడా మీరు నాపకం చేసుకోనండి జాషువా ప్రభా సంపూర్ణ శక్తిని ప్రాన్ని ప్రభావ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా ముఖ్యంగా ఆయన ప్రభా ఈ ఆదివారం ప్రభావితని ఏర్పాటు చేయాలని ఆశపడుతుండగాభా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ప్రభా క్షేమంగా ఈ ప్రాంతానికి తీసుకురాపు అదే విధంగా తిరిగి వెళ్లడానికి కూడా నీకు అనుగ్రహించండి ప్రభా ఈ కార్యక్రమం ప్రభా అయా కృతజ్ఞత కొడికగా పెట్టుకుని కదా మీరు చేసిన మిల్లులు మీరు జ్ఞాపకం చేసుకుని కదండీ అయా ఇంకొన ప్రభా ఆధ్యాత్మికంగా ఎదగడానికి గొప్ప ఫలంతో శక్తితో నింపి ప్రభా మి మీరు సహాయకులుగా ఉండమని ప్రార్థన చేయవచ్చు ఆధ్యాత్మికంగా ప్రభా అంకను బాగా ఫలించలాగా ఎదిగినట్లు మీ కృప్రహించండి తండ్రి ఎదుగు ప్రభా స్వార్థం ప్రాంతాలకు ప్రభా నిశ్చితం అయితే ప్రభావ ప్రకటించడానికి వెళ్ళడానికి మీ ద్వారాలు తెరవండి ఆటంక పడుతున్నటువంటి అడ్డు ఇస్తున్నటువంటి ప్రతి దురాత్మక ప్రభావ మీ నామంలో వాటిని బంధించి ప్రార్థన చేయవచ్చు ప్రభా ఈ పరిచయలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థతించమని ఏసాయ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి ఆమెను గురించి స్టార్ట్ చేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ వస్తే ఆయన డెయిన్ ఫీవర్ తగ్గిస్తున్నాను చెప్తున్నారా కదా అనే రీతికి అని కూడా తగ్గిస్తున్న తర్వాత రైట్ ఓవర్ చిల్లర్ రైతులు పెట్టి సాధిస్తారు సమస్య మీకు తిన్నీ సేవ చేయాలి మీకు నిర్భించాలి మీరు సాధిస్తారు ప్రకటించాలి మొక్కలకి హాస్పిటల్ అభిషేకం ప్రొబ్లమ్ ని నిటి చెరంగని అని శిక్షాక్షరి చెప్తారు ప్రతిమను చెప్తుంది ఫైల్ చెంది రిపోర్ట్ ఇబిలిటీ కంటెంట్ వర్క్ ఫైనల్ రిపోర్ట్ అయిపోయింది జనవరి అయ్యా మై ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ ఫైనల్ చేసి మరిసే లేనిారని ప్రెస్ చేయగ్రేట్ పెట్టుకుందాం అయ్యా చేస్తండి అయ్యా కటకటిల కొట్టినట్లు చెప్తుంటే నాకది ఒక రక రకం అయ్యా మీకు టర్మ్స్ కలుపుతున్నట్లు చెప్తుంటే అయ్యా అలాగే సటాకిల నిలబెట్టుకుందాం చెప్ ఇంకొకటి కూడా ఆస్తిని కొనుక్కుంటం మనం కూడా నేనేంటో కొట్టు కొట్టుకుందాం మనం కొయింట్ కొనుక్కుంటాం ఆత్రుతనే ఉంటారు నేను నా పబ్లిక్ సేల్స్ ఉంటారు అయాం కొయింట్ కొనుక్కుంటాం ఆత్రుతనే ఉంటారు అప్పటికీ సరేనట్టు కొట్టుకుందాం అయాం కొయింట్ కొన్న మనం స్కిల్స్ పెరగడం మొదలుపెడతాం అయాం కొయింట్ కొన్న మనం స్కిల్స్ పెరగడం మొదలుపెడతాం అయాం మనం ప్రతి రోజు వేరే వేరే రకాలుగా చేస్తాం ఏదో ఒక కాలకాని పోష కనా okay. కాాలి. ఐశ్వృష్ణ వారికి ఉపయోగ పొందైన దేవుడి ప్రేమ ఆదిన సహాసము పండి సమాధానం ఇతరు పదార్థాలపై అంబాబు తోడే నడిపించి జైలు